స్తోత్రం కవ్వ పరిశుద్ధుడ గొప్ప దేవ సరీ సంపూర్ణ మహోన్నతులకు దేవ మహిమ తండ్రి పరిశుద్ధానికి గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రవా సురక్షితంగా కాపాడు అయినా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకి నిలబెట్టుకున్నారు కాచి కాపాడు దేవ కృప నీకు నూటమైన కృపరించాడు అయినా ఇక దినం ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభావ మా చదివేట్టుకున్నారైనా ఇక దినానికి ప్రభావ సృతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినారు ప్రభావ దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు అర్థించుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ ప్రభావం మహా ఈశ్వరం నీకే కలుగుతున్నాక ప్రభావంలో ప్రభావం ప్రభావ పరిశుభ్ర ఆత్మ అభిషేకం ప్రభావ వాక్యం సత్యం గ్రహించలాగిన ఆత్మీయ నేతలు నింపిన ప్రభావ మా తను మాట్లాడండి మా జీతాలు సరిచే ప్రభావ ఆయన మీరు పరిశుద్ధులు ప్రభావ మీ కూడా పరిశుద్ధం యార్థులు మీరు జీవించే తయారు చేయని మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించిన ఆయన సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే సమర్పించుకుంటున్నాయి ప్రభా రాణ బిడ్డలుంటే ప్రభా కూడా మీరు జీవించి ఆస్వాదించండి పలు జీవితంలో నూతన కథలు జరిగించి మీటింగ్ అంతమని క్రీస్తు పరిశుద్ధ మీరు పాట పాడతారా జర్నీ సరే సరే నేను పాడతాను ఇక్కడ శబ్దాలు వస్తాను వర్క్ దగ్గర ఉండగా కొంచెం పైకి వెళ్తాను పర్లేదు ఇక్కడ సైడ్కి వెళ్తాను కొంచెం సరే పాట పాడను ఎవ్వరూ సమీపించలేని తే చేస్తులో నివసించు నా ఏసయ్యా ఎవరు సమీపించలేని చేస్తులు నివ నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ఏమౌదులు నేనే ఏ ఇహ లో బుటను నేను నీలచి ఇహ లో బందరచి నిచు బహుమతులు స్వీకరించి నిత్యానందరవ షి వేలా నిహుమతులు స్వీకరించి నిత్యానందరవ షి వేలా ఏమౌ నూ నే నేనే మౌదును ఎవరు తేజస్సులు నివసించు నా ఏసయ్యా పరలోకమహి మనుతలచీ నీ పాద పద్మములపై వరిది పరలోకమహి మనుతలచీ పద్మూల పైవరి పరక సైన్యా సమోహాల నిత్యారాధన నించే ప్రశాంత వేలా పరలోక సైన్యా సమోహాలాధన నించేన ప్రశాంత వేలా ఏ మోదును నే మోధులో వరు సమీ పిలే తే జైస్తువసించు నాయ్యా జైనా వారితో కలసి నీ సింహాసన చెరగా వారితో కలిసి ఈ సింహాసనము చేరగా ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతూ నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభ వేళ ఎవరికి తెలియనివో క్రొత్త పేరుతూ నిత్య మహిమలు నన్ను పిలిచే ఆ శుభ నేనే మౌదును ఏమౌదును నేనే మౌదును ఎవరూ సమీపించలేని తేజస్సులు నివసించు నా ఏసయ్యా నీ మహిమను ధరించిన పరిశోధులు నా కంట పడగానే ధరించిన పరిశోధులు ఆ కంట పడగానే ఏమౌదు నేనే మౌధులు ఏమౌదు నేనే మౌదును ఎవరూ సమీపించలేని తేజస్సులు నివసించున్నా ఏ ఈరోజు కొంత భాగాన్ని దేవుని వాక్యాన్ని చూసుకున్నామంటూ ఒకసారి ప్రార్థన చేసుకున్నాము నమ్మకెళ్ళండి ప్రైతే అతని ఏతని ఏకత కానీ ఏ మంచితనం కానీ అయ్యా ఏది తెలువించండి ఎవరు వంటి అన్నీ పనిపోయి నేను ఆమెను హెచ్చరించడానికి కాదు వాట్యాన్ని హెచ్చరించడానికి కాదు నీ యొక్క కట్టర్ల గురించి బోధించడానికి కాదు అది కాదాలు ఇంతైనా నేను కాదే మీకు మాట్లాడుతుంది మీ యొక్క వాక్యం తన పని లో కార్యం జరగడానికి రుక్న సమయాన్ని మీ చేతిలో సంపతించుకుంటే పనికి మనం ఇంటి వరగా వాడుకోండి క్రీస్తువుల పరిస్థితులు వేర్పించుకున్నాం తండ్రి ఈరోజు జయ జీవితం గురించి కొంత మనము ధ్యానించుకుందాం ఒక విశ్వాసి తన జీవితంలో జయ జీవితం జీవించాలి అంటే ఆ విశ్వాసి దేవునితో నిరంతరమైనటువంటి సంబంధం కలిగి ఉండాలి నిరంతరమైన సంబంధం అంటే కంటిన్యూ రిలేషన్షిప్ నిరంతరమైనటువంటి సంబంధం దేవునితోటి నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అదే విజయ జీవితం యొక్క రహస్యం ఎప్పుడైతే నీ జీవితంలో ఆ కంటిన్యూల్ రిలేషన్షిప్ ఉండదో నీ జీవితంలో పథన జీవితం ఓడిపోయినటువంటి జీవితం కనిపిస్తుంది ఎప్పుడైతే దేవునితోటి కంటిన్యూల్ రిలేషన్షిప్ అంటే నిరంతరమైనటువంటి ఆ యొక్క బాంధవ్యం ఆ యొక్క రిలేషన్షిప్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జయజీవితం జీవించే వారంట బైబిల్ గ్రంథం పాత బంధు గ్రంథంలో మనం చూస్తే షడ్ర కమిషక గురించి మనం చూస్తాం ఈ ముగ్గురు కూడా ది కాన్ఫిడెంట్ వాళ్ళకి ఇంత కూడా డౌట్ లేదు ఏమని వాళ్ళకి దేవునితో ఉన్నటువంటి రిలేషన్షిప్ విషయంలో దేవర్ హ్యావింగ్ ఏ కంటిన్యూల్ రిలేషన్షిప్ విత్ గాడ్ దేఆర్ ఫార్ దేవర్ విక్టోరియస్ దాని జీవితం కూడా మేము అదే చూస్తాం హీ వాస్ హ్యావింగ్ ఏ కంటిన్యూల్ రిలేషన్షిప్ నిరంతరమైనటువంటి సంబంధం దేవుతోడు కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళు జయ జీవించ జీవించినారు కేవలం వాళ్ళు మాత్రమే జయ జీవి జీవించడం అనేకులకి విడుదలకు అనేకులకి సాక్ష్యానికి దేవుని కార్యం జరగటానికి వాళ్ళు ఒక సాధనాలుగా తయారయ్యారు దేవుని కార్యం జరిగినప్పుడు ఒక వ్యక్తిలో దేవుని కార్యం జరిగినప్పుడు చేస్తున్నప్పుడు అది కేవలం ఆ వ్యక్తికే కాదు కానీ ఎంతో గొప్ప దేవుని ప్రణాళికకి అది ఒక నాంది అది ఒక ప్రారంభంగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో అనేక జయ జీవితాలను మనం చూస్తున్నాం కానీ అన్ని జయ జీవితాలకు వెళ్ళినటువంటి ఒకే ఒక లక్షణం ఏంటంటే ఆ జయజీవితం జీవించినటువంటి వ్యక్తి దేవునితోటి నిరంతరమైనటువంటి సంబంధం కలిగి ఉన్నది ఇది దిస్ ఇస్ అండర్లైనింగ్ వర్డ్ ఇది ఇది ప్రప్రదమైనటువంటి సూత్రం ప్రప్రదమైనటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఇక్కడ తట్టుపోయి జయ జీవితం జీవించిన వారు ఎవరు లేరు ఇక్కడ తట్టుపోయినటువంటి ప్రతి వ్యక్తి తన జీవితంలో పతనాలని వెతుక్కోవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది జీవితంలో మనం హెచ్చరించబడుతున్నాం ఈ విధంగా దేవుని దేవుని సంబంధం పోయాడో అతని జీవితానికి ఏ విధంగా అతను లోపరచబడినాడు చాలా మంది జీవితంలో కూడా మనం అదే చూస్తూ ఉంటాం ఇంకా అనేక జీవితాల్లో మనం అదే చూస్తూ ఉంటాం కానీ దేవుడు కృప కలిగిన దేవుడు యొక్క ఈనో ఒక జీవితంలో కూడా మనం ఏం చూస్తామంటే ఆనోకుడు తన జీవితం అంతట్లో కూడా జయజీవితం జీవించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ యొక్క పాపనియమం శరీరంలో ఉన్నటువంటి పాప నియమాన్ని జయించాలి అంటే వాకింగ్ కంటిన్యూలీ విత్ నాట్ ఈజ్ ఎసెన్షియల్ అని ఆయన ఆన దేవునితోటి నడిచేలా కనుక అపదలేకపోయాను అనే వాక్యం చదివిస్తాం దేవుని తోటి నడవటం ఎందుకు ప్రాముఖ్యత అయిందంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క పాప నియమం ఆ శరీరంలో ఉన్నటువంటి పాప నియమాన్ని జయించడానికి దేవుని తోటి నడవటం ఆనోక్యం ముఖ్యమైంది అదే ఆయన అదే ఆయన యొక్క జయజీవితం జీవితంలో కూడా ఒక చూస్తాం షట్రిక్ మిషిక పిత్ని గుర్ దాని ఏడు ఇంకా అనేకమైనటువంటి జయం దిశ జీవితాల్లో మనం ఏం చేస్తామంటే ఆ యొక్క జయ జీవితాన్ని ఏ విధంగా వాళ్ళు జీవించినారు రోమేకి రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయం మనల్ని ప్రేమించిన వాటి ద్వారా అత్యధికమైన విజయము పొందుతున్నాం మనల్ని ప్రేమించిన వారి ద్వారా అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుతున్నాం మనము మనల్ని ప్రేమించిన వారెవరూ చేస్తుంది ఆయన ప్రేమలో నువ్వు నిలబడి ఉంటే అధికమైనటువంటి విజయానికి పాత్ర ఎప్పుడైతే అపయం నుంచి తొలగిపోతావో అపజయ జీవితాలు తీరుస్తూ విశ్వార్ జీవితంలో కూడా మన జీవితంలో కూడా నా జీవితంలో కూడా అనేక విషయాల్లో అపజయం పొందే వాళ్ళగా అపజయాన్ని రుచి చూసేవారుగా ఉంటాం మన తైనందరి నిజ జీవితాల్లో నుంచి మనం బయటపడాలంటే దేవులతోటి కంటిన్యూ రిలేషన్షిప్ నిరంతరమైనటువంటి సంబంధం కలిగి ఉండేటటువంటి ఆధిక్యత మనకి అవసరం ఒకటే పదిహేడో అధ్యాయం యాభై ఏడవ స్థలం అయినను మన ప్రభుని శిక్షిస్తూ మనకు జయము అనుగ్రహించుతున్న దేవునికి స్తోత్రం కలిగి మన బలహీనతల్లో మన యొక్క పదనాల్లో ప్రభువు అనుగ్రహించేవాడుగా అంటున్నారు ఎప్పుడైతే మనం ఆయన వైపు చూస్తామో ఆయన మనల్ని పునరుద్ధించేవాడుగా ఉంటుంది ఇంకా వీళ్ళ తన జీవితం ఎప్పుడైతే పడిపోయినాడో ఆయన ఎప్పుడైతే క్షమించమని అడిగి సరిచేసుకొని తిరిగి వచ్చినాడుగా ఆశీర్వాదాడు శారీరక పరమైనటువంటి ఆశీర్వాదమే కాదు ఆత్మీయపరమైనటువంటి ఆశీర్వాదానికి కూడా వారసడైనాడు ఈ రోజుల్లో మన జీవితాల్లో నేను ఆ జీవితంలో అనేక విషయాల్లో అపజయాన్ని చూస్తున్నాను ఆత్మీయ జీవితమే కాదు శరీర జీవితంలో కూడా అపజయాలు చూస్తున్నాం కేశ ప్రభు తన జీవితంలో ఈ లోకంలో జీవించినటువంటి ఈ జీవితంలో మనం ఎక్కడ కూడా అపజయం చూసినట్టు చూడలేదు శారీర జీవితంలో కానీ ఆత్మీయ జీవితం కానీ ఆయన పెట్టి లేక మనం ఎందుకు శారీర జీవితాల్లో అపచేయాల్సి వస్తాం కొన్నిసార్లు దేవం చిత్తం కాకపోతే కొన్ని పరిస్థితుల్లో కొన్ని విషయాలను బట్టి దేవుడు మనల్ని దూరం పెట్టం అది అపజయం అని కాదు దేవం చిత్తం కాదని కానీ తెలియబడిన వారుగా కనపడతారు మనలాగనే కానీ వాళ్ళు వాడబడినటువంటి తీరు కేవలము ఆ ఒక్క జయజీవితమే కాదు అనేకులకి వారి యొక్క జయజీవితం ద్వారా విడుదల ప్రభావము ఆశీర్వాదం కలిగింది అంటే వాళ్ళు ఒక నాయకుడిగా శత్రువుని ఎదిరించే విషయంలో మనము ఎదిరించాం శత్రువుని Shitruvne resist the devil, and it will flee from you and drive it. That's why, we will talk about the devil. We will talk about the devil. We will talk about the devil in this situation. We will talk about the attitude. That's why, we will talk about the truth in our life. The third thing is, we will talk about the devil. ఆయనతోటి కంటిన్యూల్ రిలేషన్షిప్ కలిగి ఉండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రార్థన ఆరాధన డిసైపుల్షిప్ శిష్యరకు ఈ మూడిట్లు మనం ఎప్పుడైతే నిరంతరంగా కలిగి ఉంటామో అది మన మనతో దేవునితోటి మనకి నిరంతరమైనటువంటి సంబంధం కలిగి ఉండేదిగా నాలుగవదిగా ఆకృతిగా క్లీన్ అండ్ కెన్సింగ్ అండ్ ప్యూరిఫైయింగ్ అంటే మనల్ని మనము శుద్ధి చేసుకోవటం ఈ యొక్క శుద్ధపరచుకోవటం శుద్ధించుకోవటం శుద్ధపరచుకోవటంలో ఇది మన జీవితాల్లో వచ్చేటటువంటి డాగు మసాలి ఏదైతే ఉన్నాయో వాటిని నిరంతరం రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ క్షమాపణ పొందుతూ ఆ విషయాల నుండి ఆ యొక్క అపజయాల నుండి జయజీతం వైపు ఈ విధంగా ప్రభు ఈరోజు మంతటి మాట్లాడుతున్నాం నేను ఆ జీవితంలో జై జీవితం జీవించాడంటే కంటిన్యూ రిలేషన్షిప్ ఆయన సువాసన మన జీవితంలో ఉంటే మనం విజయోత్సవంతో ఊరేగింపే పడేవారంగా ఉంటాం ఎప్పుడైతే ఆయన సువాసన మన జీవితంలో రాదు ఊరేగింపే వాడు జారీగా ఉంటాం దేవుడు ఒక బిడ్డ ద్వారా ఒక దేవుని సేవకుల ద్వారా ఒక విశ్వాస ద్వారా విశ్వాస జీవితంలో జయజీవితాన్ని ఆయనకు జయజీవితాన్ని జీవించడానికి సహాయం చేస్తారు ఆ జయజీవితం తన తనకై కాదు తన కుటుంబానికే కాదు తన చుట్టుపక్కల ఉన్నవారికే కాదు అనేకులకి అంత ఆశరాదు కరెక్ట్గా అనేకులకి అది విడుదలగా అనేకులకి అది ఒక శ్రేష్టమైనటువంటి ఈవిగా దేవుడిని మారుస్తాడు అది మన బయ్యలో ఉన్నటువంటి ప్రతి భక్తుని జీవితం అనుకుని మనం చూసుకోవచ్చు ఈ రెండు విషయాలను బట్టి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఒకటి ఆయన మనల్ని జయజీవితంలో జీవించుకోవాలని కోరుతున్నాను ఈరోజు మనం చూద్దామయ్యా ఏ విషయంలో నేను వైపు జయ జీవితంలో జీవించలేకపోయినా ఏ విషయంలో తగ్గబుడు వస్తున్నా దేవుడు కరణించి కృపచూపులు ఆయన బాగా చేసుకున్నాను నేను ప్రార్థన చేసుకున్నాను నమ్మకపోయినా ప్రియులు ఎంత నీ పాదాన్ని పొందాను చూసుకుంటున్నాను కొద్ది కాలంలో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి ఉదాహరణకి అయ్యా నా జీవితంలో ఉన్నటువంటి కొరతను గురించి మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి విషయానికి ఏ జీవితం సంబంధం ఎంత ముఖ్యమో మాట్లాడుతూ వచ్చినందుకే నీకున్నాను అయ్యా సువాసనగా ఉండటానికి నా కొ చేసుకున్నాడు అయ్యా అటు జీవితం జీవించడానికి కృపణను గ్రహించండి మీరు వచ్చిన ప్రతి బిడ్డతో నీకు కొందనాలు ఈ ఉద్యకాలతో నీకునాలు నీ పాదాన్ని కొట్టుకుంటుండగా చూస్తుంటే సహాయం చేయండి ఒకటి వాడిని పరిజ్ఞానం కృప్నుగ్రహించుకుని ధైర్యాన్ని గురించుకుని ప్రార్థిస్తున్నాం పెంగుడికి తండ్రి ఇతరుల మధ్యలో తండ్రి మా జీవితాల్లో మీకు కలిగినటువంటి ఉద్దేశం ఆ యొక్క సాగు పనికై నీ కొన్ను ఎక్కడ వస్తున్నటువంటి కృపక నీకున్నాను ఎంత ఈయన నమ్మకే ఎంత అయినా ప్రేమి కలిగిన ఉన్నందుకే నేను కొన్నాను ప్రేమి గెలిపిన నా జీవితంలో తండ్రి మీరు చేసిన అద్భుత ఆశ్చర్యకాలు వెనక అయ్యా మిమ్మల్ని స్థుతిస్తున్నాం కనపరుస్తున్నాం అయ్యా నమ్మకు ఏంటండ్రి పెంగుల పింటి రాజా వ్యాధి కలిగింది ఎంతమంది అయితే మరణశీల్లో ఉన్నారు అయా ఆఖరి గడియల్లో ఉన్నారు వారిని మీ ప్రాసెత్తి పెట్టుకుంటుండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ యొక్క పరిలో సంకల్పం మీ యొక్క పరిలోకొక ప్రణాళిక అయా సులువ కార్యతండీ వారి జీవితాల్లో వ్యర్థం ప్రతి హృదయాన్ని ప్రతి ఆత్మని మీ ప్రాసనది రేపు పెట్టుకుంటుండీ జ్ఞాపకం చేసుకుంటుంది ప్రండి శత్రువు యొక్క బారి నుండి శత్రు యొక్క పుచ్చు నుండి శత్రు దేవా బలం నుండి వాటిని విమోశిస్తుండగా ఏ క్రీస్తునామంలో జ్ఞాపకం చేస్తామను దేవా మీ సేవకు మీ నామానికి మీ యొక్క వాక్యానికి సువార్థిక వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రజల్ని నాయకుల్ని అధికారులని కారీ ఆయా సంస్థలను ఆయా వ్యక్తులను ఆ యొక్క సమూహాలని మీద ప్రాస్యగా కృపను అడుగుతున్నావు తండ్రి సహాయం చేయండి జ్ఞాపకం చేసుకోండి దేవా నమ్మకం ఏమి తండ్రి మీ యొక్క కృపిక సహాయం చేయండి నమ్మకం ఏం దేవాగా పూజ చేసిన తినాన్ని అనేక కోట్ల మంది ప్రజల తండ్రి సులువు యొక్క కార్యము వారి ఎరుగుతూనే వారిని ప్రక్షానమే బాధానం బోధ విస్తారంగా ఉండగా అయ్యా సేవకులు లేకుండా అయ్యా సువార్థికలు అయ్యా నమ్మకం ఏంటంటే బోధకులపు చారు లాగినాధ సహాయం చేయండి అయ్యా మా జీవితాల్లో ద్వారా తెలుగులాగిన మీ వైపు చూస్తున్నాం అక్కడ తిన్న పని కలిగినానికి కృపణను గురించి సహాయం చేయండి పని కలిగిన సమయంలో మీ వైపు చూస్తున్నాం తండ్రి నమ్మకం ఏంటేవా కృపణను గురించండి సహాయం చేయండి అయ్యా జాలి కలిగిందండి అయ్యాకృప కలిగిందేవా కృపణను చేయండి తండ్రి ప్రేమ రాజా చూస్తూనే పాదాలు పెట్టుకుంటున్నా అంతా ఈ నా నమ్మకమైన దేవుడు అంత ప్రేమి కలిపి దేవుడు తండ్రి కలిపి అయ్యా కృపణను కలుస్తారు మరియాద చూస్తాను నమ్మకమైన దేవా ఆనాథులు తిట్లేదు అంటే తెరలో బంధకాల్లో హెంసల్లో కష్టాల్లో ఉన్నవారు వాకలు తప్పులు తట్టు ఉన్న వారిని ఆశ్చర్యలు ఎత్తి పట్టుకుంటున్నాం ఈ యొక్క ఆర్థిక మాంద్యం యొక్క పరిస్థితులను బట్టి మేము ఎప్పుడు చూస్తున్నాం తండ్రి మీరే పోషణ పోషణ మీరే ఆదరించే దేవుడుగా విడుదల చేసే దేవుడుగా ఉంటున్నారు అయ్యా నమ్మకం ఏంటంటే అయ్యా మీ యొక్క బిడ్డలని సేవకులని ముట్టండ తండ్రి ఎవ నమ్మకం ఏంటంటే అయ్యా సత్యవాక్యం బోధించేవారు కానీ అయ్యా నమ్మకం ఏంటంటే సంఘాలు సంఘ సభ్యులు రాక సిద్ధపరిచేవారు అజాగ్రత్త పెడుతున్న వాక్యాన్ని ఫలింపజేయండి కానీ కృప్రించండి పద్దదిన కృపను కోరుకుంటున్నాను దేవ సహాయించి అయ్యా ఎవరిస్తులు దేవా నమ్మ కధికల్లో పాసాన్ని పెట్టుకుంటుండగా కృప మా యొక్క జీవితాల్లో మీ కృపను విస్తృస్తు చేస్తున్నందుకని కొద్ది నాడు ప్రింగిల్ పిండి రాజ్యా మీ చేతిలోకి అప్పగించుకుంటూ చూస్తే సమస్త విషయాల్లో మీ యొక్క జ్ఞానాన్ని మీ యొక్క కృపను కోరుకుంటూ అయ్యా మీ సువాసనగా ఉండడానికి మమ్మల్ని ఏర్పాటు నిరంతరమైనటువంటి సంబంధం కలిగి ఉండేవారంగా కృపను అనుకరిస్తారని మీ ప్రార్థన ప్రార్థన చేసి ఇంకా చూద్దాం పాప పరిశుద్ధి గొప్ప దేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు ఉపయోగతాం ఈ పరిశుద్ధి స్తోత్రంగా గొప్ప దేవ ఈ గడిచిన కాలంతో మమ్మల్ని అందరినీ ప్రభావ సురక్షితంగా కాపాడైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్న దేవ మమ్మల్ని తిరిగి నిలబెట్టుకున్నారు దివరాత్రులు మిమ్మల్ని కాచి కాపాడు దేవ కృపడానికి నాకు దినానికి ప్రభావ నూతనమైన కృపలు మాకు అనుభవించినారు మీ వాక్యం దయనించలాగిన నా దేవ్లభించలాగ ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు ప్రభావ మీకు అర్పించుకుంటున్నాయి గొప్ప దేవ యస్ అతని వాకిందరూ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ జీవితం మీరీగా జీవించాలనే విషయం మీరు మాతో మాట్లాడినారు ప్రభావ జీవిత కాలం ప్రభావం దేవ జీవితం ప్రభావ మీలోండి ప్రభుత్వం పొందుకోవాలి అదే వాళ్ళ సమస్త ప్రభావే సాధ్యమైన గొప్ప దేవ ఇటు లోకంలో వచ్చినప్పుడు ప్రభావ ఎంతగానో ప్రభావ ప్రతిదీ జయించిన పాపాన్ని జయించినారు ప్రభావీదాని జయించిన విజయం పొందినారు ఆ విజయం మీరు మాకు అనుగ్రహించిన ప్రభావ కాబట్టి మేము అక్కడ విజయాన్ని పొందుకొని ఏ జీవితం కలిగిపోయూ చెప్పారు ప్రతి దశలో ప్రభావ ఆయన ఈసారి మహిమ చెప్పగలగానే ముందుకు అలాంటి ఆత్మీయమైన జీవితం జయ జీవితం మాకు అనుగ్రహించండి నా దేవ ఈ ప్రభావ కొరకు పరం ముట్టించుకోవాలి ప్రభావ చివరి వరకు మీ కొరకుని వారి ఇక్కడ జీవించాల ఆయన ఇసుకు దేనిలో కానీ ఓడిపోకున్న ప్రభావ ప్రతి దశలో ప్రభావం విజయం పొందుకోవాలా అనే విషయం రవీంద్రల జ్ఞాపం చేస్తున్న ప్రభా ఆయన విజయం అనే గురించి దేవునికి వన్నాను ప్రభా నా ప్రభా భవిష్యత్తు గురించి మా గురించి మాకు ఏ చింత లేదు ప్రభావ ఎందుకంటే మా భవిష్యత్తు అంతా మీ స్థితిలో సురక్షితంగా ఉంది మా జీవం మీద దాచబడింది అంటే మేము దేని చింతించాము కానీ ప్రభా ప్రతి దశలో ప్రభావం వచ్చే బిడ్డలుగానే ఉండాలి చెంత మీరు తీసుకొచ్చే బిడ్డలుగానే ఉండాలా ఎంతో మంది ప్రభావ తల్లి బిడలన తల్లి ఓ ప్రవణిలో ఆరంభించిన ఆగిపోయిన వాళ్ళు ఎంతో మంది ప్రభావ బిడ్డల ఆరాధించిన వాళ్ళు మంది శ్రమంలో ప్రభావాలి ఆ బిడ్డలు కొత్త కనికరి చూపించిన ప్రభావ బిడలని దర్శించిన బలపరి ప్రభావ మీకు బలపరిచిన ప్రో ఓ ప్రభావ దేవ జీవితం అనుభవించిన ప్రభావతాన్ని అనుగ్రహించుకుంటూ ఆదిష్టమైన గొప్ప దేవాహాల సత్యం తెలుసుకునే ముందు తాగిపోయి తయారు చేయండి ప్రతి బలహీనలు కొట్టివే ప్రభావ మీరే బలవంతుడైన మీ బలహీన బలహీనలు కొట్టివేయండి మీకు బలం అను గురించి ప్రతి ఆదిష్టమైన నా దేవ నా ప్లవానికి కొత్త దాస్తాయన గొప్ప దేవ ఇసు వన్ ప్రభావ బాధ్యత ఆదిష్టం తండ్రి ప్రతి బడి మీరు తాకాష్టమైన స్వచ్ఛత మీ నుండి రావాల ప్రభావ మంచి వ్యాక్సిన్ కూడా కనిపెట్టుకున్న ప్రభుత్వ ఎక్కడ కూడా కనిపెట్టి ఎక్కడ కూడా తీసుకున్న గానీ ఎక్కడ తీసుకొచ్చినా గానీ స్వత రాదు కేవలం మీ నుండి స్వచ్ఛత రావాల ప్రభావం అయ్యానికి గొప్ప దేవ మీరు మీ మీద ఆధారపడి జీవించాలా ప్రతి ఒక్కరిని కూడా కనిపించుకోవాలా ప్రభావ కోపమైడైనా తండ్రినికే వంద ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకుని అయినా ఒక ఆత్మ కూడా దర్శించుకోవడానికి ఇష్టమైన ప్రభావ ప్రతి ఆత్మ నాది అన్న ప్రభావైనా ఈ లోకం సృష్టి అంతా నీడి ప్రభావ మీ చేసిన సృష్టి ప్రభావ నూతన సృష్టిగా మారాలా ప్రభా అయినా ప్రతి ఒక్క బిడ్డ రక్షణ మార్గంలోకి రావాలా ప్రభావ నా దేవాలంట బిడలుగా మీరు సహాయం చేయండి ప్రతి బిడ్డ మీరు ఆకర్షించుకునే అనేకలు శువార్త ప్రకటించాలా ప్రపంచం నలుమూలలు శువార్త పోవాల ప్రభావ ఆయన గొప్ప గొప్ప శివుకో మీరు దేవనట్ ప్రార్థిస్తానైనా గొప్ప ప్రతి సంఘాన్ని సర్వ సత్యం నడిపించడం ప్రార్థిస్తామైనా గొప్ప ప్రభావబద్ధ బోధ నుంచి బ్రహ్మపుచ్చ నుంచి మూత కూర్చు నుంచి మనుషులు విడుదల పొందాలా మీ యొక్క సత్యాన్ని గ్రహించుకోవ ఆయన మీ వాక్య మీరు ఆధారపడి జీవించి ఆయన ఇస్తా మనుషులు కల్పితాల్లో బోధలో పడకుండా మీరు సహాయపడమంత ఆదిష్టం ప్రతి ఒక్కరు ఆత్మీయతలు ఇప్పండి వాళ్ళ హృదయాలు తెరవనిపోయిన మేల్కోవాల ప్రభావ ఆయన వాళ్ళు మేల్కోవాల ప్రభావ ప్రతి ఒక్కరిపై మీరు ప్రకాశించడం అంత ఆదిష్టం ఆయన ఆ మేల్కొల్పంతో ఆదిష్టం ఆయన గొప్ప దేవ ఆయన ఇష్టప్రభ ప్రతి సంఘం సత్యాన్ని ప్రకటించాలా అంగ్రీషన్ కూడా ప్రభావ గొప్ప గొప్ప సేవకులు బయటికి రావాలా మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించాలా ప్రభావం అపులు ప్రకటించిన ప్రభావ సంఘం విస్తరించి వాక్యం ప్రబలిని ప్రభావ ఆయన ఎక్కడిపోతే ఎక్కడ వాళ్ళు ప్రబలించిన వాక్యాన్ని ప్రభావ ప్రభావం విస్తరించేసిన ఆ కాలంలో వాళ్ళు ఆ విధంగా విజృంభి సేవ చేసినా ఈ చివరి కాలంలో మేము దానికి మేము సేవ చేయాలా ప్రభావ ఆయన ఇస్తే వాళ్ళ ఆసక్తి మాకు కలిగింది ఎందుకంటే ఇది మా కాలంలో మెరుగైతే ఎందు టైంలో మేము ఉంటాం ప్రభా ఆయన ఇస్తే ప్రభుత్వం ఆత్మధర్మం నడిపించడం సాధిష్టం ఆయన గొప్ప దేవ ఆయన నర్శించిన ఆత్మల కొరికి మేము కన్నీరు ప్రార్థించాలా విజ్ఞాప చేయాలా ప్రభావ ప్రతి బలహీతలు పుట్ట ప్రభావ ఎక్కువ సమయం మేము ప్రార్థనలు మేము గడపాలని సహకడమని సాధిస్తాం ఎంతో సాహసంగా దేవుడు ఆత్మీయతలు ప్రతి దశలో ప్రభావం మైమపరచాలని సమస్త ప్రవర్తనంగా జీవించాల ప్రభావితలు మమ్మల్ని తయారు చేసి నా దేవానికి వంద ప్రభావంతో రాయని స్థితిలో ఉన్న ప్రభావ బిడ్డల మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఆ బిడ్డల పక్కని కనికరి జీవించండి మీరు స్పష్టపరచని వాళ్ళ జీతంలో నూతన కార్యం జరిగించండి వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు ఆశ్రయించి వాళ్ళ పిల్లలందరినీ పోషించని ప్రభావ ప్రొటక్షన్ ప్రతి కుటుంబానికి దయచేసి మనం పాం ఇక ఆన్లైన్ ఇన్సిమెంట్ పార్టిసిపేట్ చేసిన తర్వాత ప్రతి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకునే పేరు పేరు ప్రతి బిడెన్స్ వచ్చి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన ఇప్పటిక మీకు ఆయన సమర్థించుకొని జీవించే దగ్గర సాయం చేసిన తర్వా నా ప్రభు నీకే వంద మా దేశ ఆర్థిక పరిస్థితి కూడా భయం పతనం అయిపోయింది రెస్ట్ చేయకు ఆదిష్టంగా కనికరించండి ఉద్యోగాలు చాలా మందికి పోయినాయి ప్రభావీ కూడా తక్కువ తక్కువ కుటుంబ పోషణ ఎంతో కష్టకరంగా ఉంది ప్రభావించి ప్రభావ పనిచేసే వాళ్ళు కష్టంగా ఉంది ప్రభా కనికరించు పెంచి ప్రభావ రేట్స్ విపరీతంగా పెంచేస్తున్నారు భయం ప్రభావ కనికరించార్మల్ దేశంలో మనకు సాదిష్టంగా గొప్పది సమస్తం మీ కంట్రోల్ ఉంది మీ ఆర్మీని మీ లోకంలో ఏది జరగదు ప్రభావం వేడుకుంటున్నాం ప్రభావే నడిపించమైన స్పౌత్రమైన గొప్ప దేవీ మహిమాలి మాతో పాటు మీరు కనుక వంద్రోభ ఇక దినా నూతన కుటుంబం కనిగించండి ప్రతి స్వచ్ఛతలు ఆదిష్టమైన గొప్ప దేవాలను గురించి ప్రార్థన చేసుకోవడం తాకని ప్రో సంపూర్ణమైన స్వచ్ఛతలు అనుగరించండి ఆ కుటుంబాన్ని బలపరిచని ప్రభావ విశ్వాసంలో సంపూర్ణంగా ఎదిగిపోయే ప్రభావం కనికరించే ఆదిష్టం సర్వసీ నడిపించండి మీద ఆధారపడి జీవితం ప్రో ఆయన జీతం నూతన కార్య జరిగించే వాళ్ళ జీతాలు చదివించి మనం ప్రార్థిస్తామేనా తాకని ప్రవర్ స్వస్థపచ్చం మంచి ఆరోగ్యం ఇచ్చిన తోవ్వ ఆయన తాకని ప్రభుత్వ స్వస్థపక్ష్యాన్ని వందల తో ఆయన ఇసుక జీతం నూతన కార్యం చేసిన అభివృద్ధి గురించి ప్రాధాన్యతమేనా గొప్ప కార్యం జరిగించిన భాష గురించి ప్రార్థనిస్తాం మంచి ఆరోగ్యం ఇచ్చింది ఎఫ్ మమ్మీ మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత ఆయన ఇసుక వాళ్ళ మమ్మీని కూడా తాకని ప్రభుత్వం స్వస్థపక్ష్యం ప్రార్థిస్తామేనా విజయప్రస్ సార్ తాకని మంచి ఆరోగ్యం దయచేయండి కొంచెం దయచేయండి బలంగా వాడుకోండి రాష్ట్రాలను బయలుపరచి గ్రూపుల సంపద పాటిస్తున్నారు బలపచ్చనే ఆర్థిక ప్రభావం తాకని ప్రభావం ఆరోగ్యం దీనికి తండ్రి ఇసుక ప్రభావ ఇంకా అనేక మంది విషయాలు బయలుపరచండి ఇసుక ప్రభావ తండ్రి ఇసుక ప్రభావం అన్ని మంది మర్మాలు మీరు బయలుపరచండి అధికమైన దూతలు పెట్టని ప్రభావం ఆరోగ్యం దాని ప్రభావ తండ్రికి వన్నం చేస్తే పని వాటిలో తోడు నండిస్తే ప్రభు ఇక పరిచయ ప్రభావ నలుమూలలు ప్రభావించను పోవాలి అనేకలు ప్రభుత్వం స్వీకరించాలి యూట్యూబ్ ఛానల్ ఆశ్రదించండి అనేకులు ప్రభావం ఆకర్షించాలని ప్రతి ఒక్క విధంగా ప్రేరేపించడం అంత ఆదిష్టమైన మీరే గొప్ప విజయం అను గురించండి సత్యం ప్రభావ నలు ప్రబలాలు ఇచ్చే ప్రావాలను అపూర్పులు ప్రభావ ప్రబలింప చేసిన ఒక ప్రభు భూ తలకెంజిన మనుషులైనా లోకాన్ని తలకెంజినేర్ చేసినారు ప్రభా ఓ ప్రభావం ఎందుకంటే మీ సత్యం అంతా గొప్పది ప్రభావికు వన్ అయినా గొప్పది వాళ్ళు ఇక సత్యం ప్రభావ ప్రపంచం అంతా పోయి ప్రతి హృదయాన్ని కదిలించబడాల ప్రభావ మార్పు చిన్న ప్రభుత్వం వైపు చూడాలా ప్రభావ సత్యం గ్రహించాలా అంటే గొప్పసారి మీరు జరిగించినప్పుడు మీటింగ్ అంతా మీరు మైంపు వన్ ప్రభావ అయినా గృపచేత్ర నడిపించి ప్రతి దశలో ప్రతి సమస్తేసి మీ రాకపోని నేను తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించినంత ఉన్నా సార్ సార్ మీరు చేసి పరిచేవీకు వనరాలు అయినా సర్వోన్నత అనేక పర్యాలు మనకి తెలుసు పరిశుభ్రలు నడిపిస్తుంది మీకు ఎంత వందలు కాబట్టి పరిశుద్ధ గోంపులు మమ్మల్ని ఏర్పరచుకుంటుండే బాగా ఆశ్రబద్ధమైన ప్రభావం ఆయన మన లోకాల నుంచి మన నేరు పరుచింత మళ్ళు అవతర దేశం నుంచి ఎక్కువ నుంచి జీవితం అనేకమైన దేశంలో మాకు ఎదిగించే తీసుకుంటే వాళ్ళు మాట్లాడిపోయినా కనుక ప్రతి కన్నా మాకు విజయం అనుగ్రహించడం పాటల పరిస్థితి టెంపు పెట్టి మార్పు చేయండి తమలో విజయం అనుగ్రహించి మనుషులు ప్రార్థించడం భయంకరీలభా